జై గురుదత్త యోగ వాసిష్టం నిర్వాహణ ప్రకరణ పూర్వార్థం మొదటి భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగ వాసిష్ట ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు ఇప్పటికీ యోగవాసి గ్రంథంలో పూర్వభాగం పూర్తి చేసి ఇప్పుడు మనం ఉత్తర భాగంలో నిర్వాణ ప్రకరణలోకి ప్రవేశిస్తున్నాం పూర్వ భాగంలో అంటే ఐదు ప్రకరణాల్లో వైరాగ్య ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం ఉత్పత్తి ప్రకరణం స్థితి ప్రకరణం ఉపశమ ప్రకరణాల్లో మొదటి రెండు ప్రకరణాలు అంటే వైరాగ్య ముముక్షు వ్యవహార ప్రకరణలు ఉపోద్ఘాత ప్రకరణాలుగా పక్కన పెట్టేస్తే మిగిలిన మూడు ప్రకరణాల్లోనూ అంటే ఉత్పత్తి స్థితి ఉపశమ ప్రకరణాల్లో ఉత్పత్తి స్థితి లయలు వరుసగా చర్చించబడ్డాయి లయం అయిపోయిన తర్వాత జగత్తు గురించి చర్చించేందుకు ఏముంది విషయ విన్యాసపరంగా చూస్తే ఉత్పత్తి స్థితి ప్రకరణాల్లో సిద్ధాంత భాగా చర్చ చేశారు ఆ పై ప్రకరణానికి లయ ప్రకరణం అని కాకుండా ఉపశమ ప్రకరణం అని పేరు పెట్టారు దీనిలో చిత్తం ఉపశమించేందుకు కావలసిన సాధనోపాయాలను విస్తారంగా చెప్పారు ఏ దృష్టితో చూసినా కూడా సిద్ధాంత భాగం అయిపోయింది సాధన భాగము అయిపోయింది మరి ఇంకేం మిగులుంది సాధన భాగమైన ఉపశమ ప్రకరణంలో వశిష్ట మహర్షి మోక్ష సాధన సామాగ్రిలో ప్రణవోపాసనకు పెద్ద పేట వేశాడు ఆ ప్రణవంలో అకార ఉకార మకార అర్ధమాత్ర అనే నాలుగు భాగాలు ఉంటాయి ఇందులో అకారము ఉత్పత్తి స్థానీయుమని ఉకారము స్థితి స్థానీయమని మకారం ఉపసమన స్థానీయమని మిగిలిన అర్ధమార్త్ర భాగం ఈ మూడు వర్ణాల అస్ఫుట అవస్థ రూపమైన నాదాకారంగా ఉంటుందని ప్రణవోపాసకు లేని చెబుతున్నారు ఈ దృష్టితో చూసినప్పుడు మాత్రం ఇప్పటికీ అకార ఉకార మకార స్థానీయాలైన ఉత్పత్తి స్థితి ఉపశమన ప్రకరణాలు గడిచే కాని కానీ అర్ధమాత్రాస్థానీయమైన ప్రకరణం ఇంకా రావలసి ఉంది అంతేకాక ప్రణవోపాసంలో ఈ అర్ధమాత్రే శబ్దాన్ని నిశ్శబ్దంలోను సాధకుని సాధ్యంలోను చేసి ఏకత్వాన్ని తీసుకొస్తుంది ఈ విద్యలో సాధ్యం మోక్షం దానికి సంబంధించిన ప్రకరణం ఇంకా రావలసి ఉంది కాక ఉత్పత్తి స్థితి లయ అనేవి పరబ్రహ్మ యొక్క తటస్థ లక్షణాలని అవి పరబ్రహ్మకు ఎల్లప్పుడూ ఉండే లక్షణాలు కావని ఆయని యొక్క అసలైన స్వరూప లక్షణం సచ్చిదానంద స్వరూపమని మనం స్థితి ప్రకరణ యొక్క ప్రారంభంలో చెప్పుకొని ఉన్నాం ఆ దృష్టితో చూస్తే ఆ స్వరూప లక్షణాన్ని వివరించే ప్రకరణం ఇంకా రావలసి ఉంది అందుకే వాల్మీకి మహర్షి చివరి ప్రకరణంగా ఈ నిర్వాణ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నాడు ప్రణవోపాసంలో అకార ఉకార మకారాల కన్నా మిగిలిన నాదాగాన్ని సుదీర్ఘంగా ఉచరిస్తారు కనుక ఆ మహర్షి ఈ ప్రకరణాన్ని పదిహేను వేల శ్లోకాల సుదీర్ఘ గ్రంథంగా రూపొందించాడు అర్ధమాత్ర భాగంలో పూర్వం అక్షరాలే అస్ఫుటావస్థలో ఉండి కొత్త శక్తిని ఉత్పాదన అందుకే ఈ ప్రకరణంలో కూడా పూర్వోక్త విషయాలే మళ్లీ చర్చింపబడతాయి కానీ అది పునరుక్తి మాత్రం కాదు పూర్వం కలిగించిన స్పష్టత్వం మీద ఇతోధికమైన స్పష్టతను నిర్దిష్టతను ఇక్కడ సాధకుడు అందుకోగలుగుతాడు అందుకే ఈ ప్రకరణాన్ని పూర్వపు పెద్దలంతా విశేష గౌరవంతో ఆదరించారు అయితే ఈ ప్రకరణానికి మోక్ష ప్రకరణమని పేరు పెట్టకుండా నిర్వాణ ప్రకరణమని అని ఎందుకన్నారు వా గతి గతిగంధన అని ఒక ధాతు కదలుట సూచించుట అనేవి దాని దాని మీద భావార్ధక ప్రత్యయం చేరిస్తే వానం అనే రూపం వస్తుంది దాని వెనక్కల నిర్ అనే ఉపసర్గం చేస్తే నిర్వాణం అనే రూపం ఏర్పడి ఉపసర్గ బలం చేత అర్థం మారిపోయి ఆనందము అనే రూఢ్యర్థం ఏర్పడుతుంది విష్ణు సహస్రనామాల్లో నిర్వాణం భేషజం భిషకు అనే చోట నిర్వాణమనే పదం పరమాత్మకు పర్యాయ వాడబడి ఉంది అక్కడ శ్రీశంకర భగవత్పాదుడు భాష్యంలో అని కనుక నిర్వాణమనే పదానికి సర్వ దుఃఖాతీత స్థితి అయిన మోక్షదశలో లభించే పరమానందము అనే అర్థం సాంప్రదాయ సిద్ధంగా వాడుకులో ఉన్నదని విస్పష్టం అవుతోంది అనే ధాతువుకు చలనం అనే అర్థం ఉంది కనుక నిర్వాణం అనే పదానికి నిశ్చల నిష్పంద స్థితి అనే అర్థం కూడా లభిస్తుంది ప్రపంచంలో సర్వపరిపూర్ణమైన సర్వవ్యాపకమైన అనంతమైన పరబ్రహ్మ మాత్రమే నిశ్చల పదార్థం కాగలదు ఆ దృష్టితో చూసినా కూడా నిర్వాణం अने पदा परमात्म परब्रह्म अने अर्थ लभिस्ट सत्यम ब्रह्म नित्यज्ञांद ब्रह्म अब वेदवाक्याल कल चली अनो अदे आनंदम अदे परब्रह्म अने अर्थ लभि అర్థాన్ని నిర్వాణమనే పదం సూచిస్తుంది ఈ స్థితి మోక్షదేశలో మాత్రమే సాధ్యమవుతుంది కనుక నిర్వాణ శబ్దాన్ని మోక్షమనే అర్థంలో ప్రయోగించడం కూడా ఉంది ఉదాహరణకు సుఖం నిర్వాతి వేదవిత్ అని గౌడపాదుల ప్రయోగం నిర్వాతి అనేది నిర్వాణం యొక్క రూపాంతరమే దాటిపోతున్నాడు మోక్షాన్ని పొందుతున్నాడు అనే అర్థంలోనే దాన్ని వారక్కడ ప్రయోగించారు కనుకనే పరబ్రహ్మ యొక్క స్వరూప లక్షణాన్ని సాధనల యొక్క పర్యవసానమైన సాధ్య స్వరూపాన్ని ప్రణవోపాసనలో అర్ధమాత్ర స్వరూపం లేయించే స్థానాన్ని వేదాంత గ్రంథాలు ప్రతిపాదించే మోక్షాన్ని అన్నిటినీ కనుపుకొని మహాకవి వాల్మీకి ఈ ప్రకరణానికి నిర్వాణ ప్రకరణం అని పేరు పెట్టాడు అని మనం గ్రహించవచ్చు కొందరు పరిశీలకులో ఈ నిర్వాణ పదం బౌద్ధుల సొంత సుత్తు ఈ గ్రంథంలో నిర్వాణ పదాన్ని ప్రధానంగా ఉపయోగించారు కనుక ఇది బౌద్ధ ప్రభావానంతరం జనించిన గ్రంథమని భావిస్తున్నారు ఈ గ్రంథం యొక్క రచనాకాల చర్చ మనకు ముఖ్యమైనది కాదు అయినప్పటికీ ఇది బౌద్ధ ప్రభావానంతర రచన అని నిరూపించదలుచుకునేవారు నిర్వాణ పదాన్ని వదిలేసి వేరే కారణాలు చూసుకుంటే మేలు ఎందుకంటే పాపం ఆ బౌద్ధులు నిర్వాణమనే కొత్త పదాన్ని సృష్టి చేయలేదు అంతకు ముందు నుంచి మహాభారతాది గ్రంథాలతో సహా పండిత వర్గంలో ప్రహతంగా ఉన్న పదాన్నే వాడుకున్నారు ఉదాహరణకి బ్రహ్మ నిర్వాణమృచ్ అని భగవద్గీతలో ఉన్నదని మనం గమనించవచ్చు ఈ విధంగా తటస్థ లక్షణాదుల ద్వారా దేన్ని ప్రతిపాదించారు ఆ తత్వాన్నే స్వరూప లక్షణాదుల ద్వారా మళ్ళీ ప్రతిపాదించబోతున్నారు కనుక ఈ ప్రకరణంలో సర్వసామాన్యంగా అన్ని పునరుక్తులే ఉంటాయి కానీ వాల్మీకి వశిష్ఠుల గొప్పతనం ఏమిటంటే పునరుక్తిని ఎక్కడా పునరుక్తిలాగా కనబడనీయరు చాలా సందర్భాల్లో శ్రీరాముడు ప్రశ్న వేసేటప్పుడే ఈ విషయాన్ని మీరు పూర్వం ఒకసారి చెప్పారు అయినా మళ్ళీ మరోసారి చెప్పండి అని అడుగుతాడు కొన్ని చోట్ల వశిష్ఠమహర్షే రామా ఈ విషయం పూర్వమే చెప్పాను అయినా మళ్లీ చెబుతాను జాగ్రత్తగా విను ఎందుకంటే వేదాంత విషయం చాలా గహనమైంది అనేక కోణాల్లోంచి మళ్లీ మళ్లీ పరిశీలిస్తే కానీ విషయం గట్టిపడదు అని అంటాడు ఇలా అంటూ ఆ మహర్షి ఈ ప్రకరణాన్ని పదిహేను శ్లోకాల దాకా పెంచడం మాత్రమే కాక ఈ భాగాన్ని మళ్ళీ పూర్వార్ధ ఉత్తరార్థాలనే పేరుతో రెండు భాగాలు చేశాడు సమాధియోగం ద్వారా ఆత్మసాక్షాత్కార రూపమైన పరమ విశ్రాంతిని అందుకునేదాకా అనుసరించవలసిన సోపాల పరంపరను పూర్వార్థంగాను ఆ దశ నుంచి మళ్ళీ ఉత్థానం కలిగినప్పుడు అలాంటి చిత్తాన్ని మళ్ళీ ఆత్మసమాధిలోకి ప్రవేశపెట్టి ఆ స్థితి శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా చేసుకోవడానికి కావలసిన సోపాన పరంపరను ఉత్తరార్థంగాను మహర్షి ఏర్పాటు చేశాడు ఈ రెండు భాగాలలోనూ ప్రతి చోట పాఠకులకు ఒక గట్టి పరీక్ష ఎదురవుతూ ఉంటుంది అది ఏమిటంటే ఈ విషయాన్ని పూర్వం ఏ ప్రకరణంలో ఏ సందర్భంలో ఏ రకమైన పద్ధతిలో ప్రతిపాదించారో ఒకసారి వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాలి దాని మీద ఇప్పుడు ఈ ప్రతిపాదనలో ఏమి మార్పులు చేస్తున్నారో ఆ మార్పుల వల్ల ఏ మెరుగుదలను సాధిస్తున్నారో శ్రద్ధగా గమనించాలి అప్పుడే ఈ ప్రకరణ పాఠనం సార్థకమవుతుంది సద్గురువు అనుగ్రహంతో చేతనైనంత వరకు పూర్వాపర సమన్వయం చేసుకుంటూ ఇక ఈ నిర్వాణ ప్రకరణ యొక్క పూర్వార్థంలోకి మనం ప్రవేశిద్దాం ఉపశమ ప్రకరణ ప్రారంభంలో మహర్షి మధ్యాహ్న సమయానికే సహ సాధించి మిగిలిన సమయాన్ని శ్రోతలంతా మరణం చేసుకోవడం కోసం విడిచిపెట్టాడని శ్రీరాముడు రాత్రంతా నిద్రపోకుండా వశిష్ఠోపదేశాన్ని అదే క్రమంలో గుర్తుకు తెచ్చుకొని మననం చేసాడని చెప్పారు అలాగే ఆ సమయంలో అటు వశిష్ఠుడు ఇటు రాముడు ఆచరించిన ఆహ్నిక అనుష్ఠానాలను వివరంగా వర్ణించారు ఈ ప్రకరణం కూడా ఇంచుమించు అలాంటి సన్నివేశంతోనే ప్రారంభమవుతుంది అయితే వశిష్ఠమహర్షి ఇక్కడ సభను సాయంకాలం ఆపాడు అనుష్ఠానాదులన్నీ అయ్యాక మరునాడు ఉదయం అందరూ సమావేశమయ్యారు సభ ప్రారంభం కాగానే వశిష్ఠ మహర్షి నేను చెప్పినదంతా జాగ్రత్తగా మననం చేసుకున్నావా అంటూ ప్రారంభించి ఆయనే మళ్ళీ మరోసారి తను చెప్పిన దానికి సంగ్రహ సింహావలోకనం చేశాడు ఈ సింహావలోకనంలో రకరకాల మెరుపులు మెరిపించాడు ఉదాహరణకి జీవన్ముక్తమత్మ ఏ పరావరదర్శిన తాం యాపదవీ సా సత్వమితి కథ్యతేవన్ముక్తరీరేషు వాసనా వ్యవహారిణీ నినాతి సాధ రెండవసర్గ నలైరం నలభై మూడవ శ్లోకాలు ఇవి రామ మానవుడు సాధనలు చేసి జీవించి ఉండగానే చిత్తాన్ని ఉపశమింపచేసుకొని జీవన్ముక్తులు కావాలి పరమాత్మ దర్శనం చేయాలి మహాత్ముడు కావాలి అలాంటి జీవన్ముక్త దశలో కూడా కొంత వ్యవహారం ఉంటుంది వ్యవహారం ఉంది అంటే చిత్తం మెగిలి ఉన్నట్లు కాదా అని అంటావేమో అప్పటి చిత్తం ఎలా ఉంటుందంటే శరత్కాలం వచ్చి వరదలు తగ్గాక లంకనేల మీద అల్లల గుర్తులు ఉంటాయి అవి ఇసుకలో అలల్లాగానే కనిపిస్తాయి కానీ అవి నిజమైన అలలా అలాంటిదే వీరి చిత్తమును అందుకనే జీవన్ముక్తుల యొక్క చిత్తానికి చిత్తం పేరు పోయి సత్వం అని పేరు వస్తుంది ఇంతకు చిత్తం అంటే ఏమిటి వ్యవహారాలు చేసే వాసనల మూట పేరే చిత్తం మళ్ళీ చెప్తున్నా విను వ్యవహారాలు చేసే వారిలో ఉండే వాసన పేరు చిత్తం విఘ్నులైన వారిలో మిగిలి ఉండే వాసనాశేషం పేరు సత్వం అని మహర్షి పునరుక్తిగా చెప్పాడు ఈ విషయం పూర్వం చెప్పిందే ఆయన చిత్తము సత్వము అనే పదాలలో ఉండే విశేషాన్ని నొక్కి చెప్పడం ఇక్కడి ప్రత్యేకత ఈ విధంగా వశిష్ఠ మహర్షి నాలుగవ సర్గ చివరిదాకా తన సింహావలోకనాన్ని కొనసాగించాడు ఐదవ సర్గలో శ్రీరాముడు తనకు संसारमोह शाति तत्वर्शन लिद अशोदे स्फुटमलिताचसे हीतशोका चिमुदिता दशांगतस्र्ण सर्ग। పదహారవ శ్లోకం గురుదేవా మీ వాక్కులు నా హృదయ కమల మీద తుమ్మిదల్లాగా అతుక్కుపోయాయి దానివల్ల నాకు దుఃఖాతీతమైన సుస్థిరమైన ఒకనొక దశ అనుభవంలోకి వచ్చింది ఈ దశ చిరం ఉదితాం శాశ్వత వికాసరూపంగా ఉన్నది చిరముదితాం శాశ్వత ఆనందరూపంగా ఉన్నది ఇట్టి దశ అనుభవవశత నా అనుభవంలోకి వచ్చింది అని శ్రీరాముడు విస్పష్టంగా ప్రకటించాడు ఇదే ఈ సర్గలోని చివరి శ్లోకం ఇక ఆరవ సర్గతో ఈ ప్రకరణ నిజంగా ప్రారంభమవుతుంది మరో గురువు అయితే శ్రీరాముడు ప్రకటన విని గంతులు వేసివడే కాని వశిష్టమహర్షిమాత్రం భూయే మహాబాహో శృణు మే పరమం వచం ప్రీయమాణాయ వక్ష్యామితకామ్యయా భేదమభ్యుపగమ్యా శృణుబుద్ధి వివృద్ధే భదల్ప్రబుద్ధానామో దుఃఖిత్యథ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం ఆరవ సర్గ ఒకటి రెండవ శ్లోకాలివి ఈ విధంగా మహర్షి మళ్లీ ప్రబోధం ప్రారంభించాడు వశిష్ఠుడు చెప్పాడు రామా నీ మీద ప్రీతితో నీ హితం కోరి మళ్ళీ మరో మంచి చెప్పబోతున్నా జాగ్రత్తగా విను వినవలసినదంతా వినేసేను రావలసిన అనుభవం వచ్చేసింది ఇంకా నాకు బోధలు అనుకుంటావేమో అది తప్పు నాకు ప్రపంచంలో భేదమే కనిపించడం లేదు గురువు శిష్యుడు అనే తేడా కనిపించడం లేదు చెప్పేవాడు వినేవాడు అనే తేడా కనిపించడం లేదు అసలు వినబడే శబ్దం వినే నాకన్నా భిన్నంగా కనిపించడం లేదు అంటావేమో నీకు ఆ అనుభవం ఉన్నా లేనిది ఉందనుకొని అంటే బాధితాను తో భేదాన్ని అంగీకరించి నేను చెప్పేది విను ఎందుకోసం అంటే జ్ఞానం ఇంకా పెరగాలి బుద్ధి వివృద్ధయే చూడండి ఇక్కడ దాకా చెప్పాక పాపం వశిష్ఠమహర్షికి అసల విషయం దాచుకోబుద్ధి కాక పైపాదంలో పైకి చెప్పేశాడు రామ నీకు అక్కర్లేకపోయినా నువ్వు వినాలయ్యా ఎందుకంటే అల్ప ప్రబుద్ధులు కొందరున్నారు ఈ శ్రోతల్లో వాళ్లకు బుద్ధి వృద్ధి పొందాలి వాళ్లకు మళ్ళీ దుఃఖం అంటకూడదు అందుకోసం మళ్ళీ చెబుతా మళ్ళీ విను ఇంత విన్నాక అల్ప ఎవరుంటారు అని అనుకోకు ఈ దేహం మీద ఆత్మ అనే భావం తొలగిపోకుండానే విశాలమైన వేదాంత భావన ప్రారంభించేసరికి ఈ ప్రపంచమే నేను అనే గోల ప్రారంభ అయ్యేసరికి ఆ సాధకుల దేహంలో ఉన్న ఇంద్రియాలు పగబట్టి పేట్రేగి వారిని ఎదిరిస్తాయి దీనికి భిన్నంగా దేహం మీద ఆత్మభావన పూర్తిగా తొలగించుకుని అప్పుడు విశాల బ్రహ్మభావన చేసేవాడికి తన శరీరంలో ఉన్న ఇంద్రియాలు ఆప్తమిత్రులై సహకారం చేస్తాయి వలన మధ్యమాధికారి అయినవాడు ఉపదేశ శ్రవణం వల్ల జ్ఞానం కలిగిన తర్వాత కూడా అనుక్షణం శ్రవణ మననాలను కొనసాగిస్తూనే ఉండాలి దేహాత్మల యొక్క తారతమ్యాన్ని విస్పష్టంగా విచారణ చేస్తూ వివేచన చేస్తూనే ఉండాలి ఇలా ప్రారంభించిన వశిష్ఠమహర్షి ఏడు ఎనిమిది సర్గలు రెండింటిలోనూ దేహం యొక్క దృశ్య జగత్ యొక్క అల్పత్వాన్ని నిరర్ధకత్వాన్ని అసత్యత్వాన్ని విస్తారంగా ప్రతిపాదించాడు అలా ప్రతిపాదిస్తూ ఎనిమిదవ సర్గ చివరికి వస్తూ ఇలా అన్నాడు మహావిషలై సంసార విషమూర్ పరామృష్టా వినశ్యతిరణం పూర్వార్థం ఎనిమిదవ సర్గ ఇరవై ఐదవ శ్లోకం రామ ఈ అజ్ఞానం ఒక వింత విషలత దీన్ని పట్టుకుంటే సంసారం అనే విషం వ్యాపిస్తుంది ముట్టుకోకుండా దూరం నుంచి పరిశీలించి చూస్తే పూర్తిగా నశించిపోతుంది చూడు ఇటు చూస్తే నీరు అటు చూస్తే కొండ ఇటు వెన్నెల అటు ఎండ ఇటు కదిలే ఆకు అటు కదిలించే గాలి ఇటు నరకం అటు స్వర్గం ఒక చోట విష్ణువు ఒకచోట బ్రహ్మ ఒకచోట రుద్రుడు ఒకచోట యముడు ఏమిటి ఈ భేదం అంతా ఇదంతా అవిద్యా విలాసం కాక మరేమిటి कनका रामा, दाड़पो, कनक राम भे दाटिपो अद्यु दाटिप अत्मु मोक्षर युत्किंचनांगुवन महामहिम्या जरतृणलवपगत वृश्यं स्फु नु हराज्यता क्षयाय तदतीतया పూర్వార్ధం ఎనిమిదవ సర్గ ముప్పై రెండవ శ్లోకం రామ ప్రపంచంలో ఏదైనా సరే బ్రహ్మాండంగా పెరిగిపోయి పెద్దగా కనిపించినా సరే ఎండిన గడ్డిపోసలాగా క్షీణించి స్వల్పంగా కనిపించినా సరే అది దృశ్యమే మనస్సుతో సహా ఏంద్రియానికి స్ఫురించినా సరే అది దృశ్యమే ఈశ్వరాదులతో సహ అది నశించిపోయేదేనని తెలుసుకో దాన్ని దాటిపోతేనే నిజమైన ఆత్మతత్వం లభిస్తుంది అని తెలుసుకో అంటే అప్పుడు శ్రీరాముడు అన్నాడు అదేవుడు గురుదేవ సేంద్ర సోక్షర ఆ పరబ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మ ఆయనే శివుడు ఆయనే విష్ణువు ఆయనే ఇంద్రుడు ఆయనే అక్షరుడు ఆయనే స్వరాట్ అని ఈ విధంగా వేదవాక్యాలు బ్రహ్మ విష్ణు శివాదులు అంత పరమాత్మస్వరూపం అని చెబుతూ ఉంటే మీరు దృశ్యం స్ఫురంపి తామవిద్యం అంటూ వాళ్లను కూడా అవిద్యస్వరూపులు గల కంటేస్తున్నారేమిటి ఆ మాడ వింటుంటే నాకు బుర్ర తిరిగిపోతున్నట్టుగా ఉంది స్వామి అన్నాడు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు రామ ఈ తత్వశాస్త్రంలో వాక్యాలను వినేటప్పుడు మనం ఏ స్థాయిలో ఏ వాక్యాన్ని మాట్లాడుతున్నామో మర్చిపోకూడదు మనం శుద్ధ సద్రూప పరబ్రహ్మను గురించి మాట్లాడుతున్నాం ఇది సృష్టికి పూర్వం ఈ జగత్తంతా ఆకారణ లేని దశలో సత్ చిత్ ప్రకాశ మాత్రంగా ఉన్న స్థితి దానిలోంచి చిదాభాస స్ఫూర్తి ఏర్పడింది చిదాభాస స్ఫూర్తి అంటే నేను అనే స్ఫురణం ఇది శుద్ధ సద్రూప బ్రహ్మలోంచి ఏర్పడింది ఎలా ఏర్పడింది నీటిలో సుడుగుండంలా ఏర్పడింది సుడుగుండం అంటే ఏమిటి కొత్తగా వచ్చిన పదార్థం లేదు నీటికే ఒక ఆకారం ఏర్పడింది అంతకుమించి మరేమీ లేదు ఆకారం అంటే ఏమిటి అది నీరే అంతకు మించి కొత్త పదార్థం ఏది లేదు కొత్త పదార్థం లేకుండానే కొత్త పేరు వచ్చింది అది నేననే పేరు అదే అవిద్యకు ప్రారంభస్వరూపం దాని పేరే చిదాభాస స్ఫూర్తి మన పరిశీలన కోసం దీని వికాసాన్ని సూక్ష్మ మధ్య స్థూలాలని మూడు భాగాలుగా విభజన చేసుకోవచ్చు అందులో మధ్య భాగం మనోరూపాన్ని పొందింది అది మరింత వికసించి హిరణ్య గర్భుడైంది అతను మరింత వికసించి స్థూల విరాడాకారంగా మారాడు అదే ఈ ప్రపంచం ఇది ఒక రకమైన విభాగం మళ్ళీ మరో విభాగం ఉంది దీని ప్రకారం అవిద్యలో సత్వ రజస్ తమస్సులు అనే మూడు గుణాలు ఉన్నాయి వీటిలో ప్రతిదానికి మళ్ళీ సూక్ష్మ మధ్య స్థూల అనే మూడు భాగాలున్నాయి కనుక మొత్తం మీద ఈ అవిద్య అంటే ప్రకృతి తొమ్మిది రకాలైందన్నమాట ఈ కనిపించే ప్రపంచంలోని ప్రతి పదార్థము ఆ తొమ్మిది రకాల అవిద్య యొక్క సమ్మేళనమే అని గుర్తించు ఇప్పుడు హిరణ్య గర్భుడి దగ్గర నుంచి రాళ్ళూ రప్పల దాకా ఈ ప్రపంచమనే పదార్థాలను విభజించుకుంటూ వద్దాం అలా వస్తే నువ్వు చెప్పిన హరిహర బ్రహ్మాదులున్నారే వాళ్ళు సత్వంలో సత్వంలో సత్వం యొక్క స్వరూప విశేషాలు అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు మూడు భాగాలు సత్వమే అయితే నీళ్లల్లో నీళ్లల్లో నీళ్లులాగా ఉన్నట్లుంటే ఇంకా భేదమే ఉంది ఏ భేదము లేకపోతే హరిహర బ్రహ్మాదులనే భేదం ఎలా వచ్చింది అన్నాడు అంటే వశిష్ఠుడు చెప్తున్నాడు మూడవ సత్వ భాగంలో కొంచెం రజస్సు కలిస్తే అతడు బ్రహ్మ అక్కడ కొంచెం తమస్సు కలిస్తే అతడు రుద్రుడు ఏమీ కలవకుండా ఉంటే అతడు విష్ణువు రజస్సు తమస్సు కలిసినాయని చెప్పుకున్న అవి రేఖామాత్రాలే అది కూడా వారు తమ జరగవలసిన కార్యాల కోసం వారు స్వయంగా స్వీకరించిన రేఖలే అవి స్వేచ్ఛాప్రాప్తాలు కొనుకొని ఆ రేఖామాత్ర భాగాన్ని లెక్క లేదేని వారి ముగ్గురికి ఏ రకమైన భేదము లేదని వారిలో ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని భావించేవారు ఘోర నరకాలకు పోతారని శృతి స్మృతులు చెబుతున్నాయి ఋషులు మునులు సిద్ధులు అలాంటివారు సత్వంలో సత్వంలో రజస్సుకు సంబంధించిన వారు భోగలులురైన విద్యాధర గాంధర్వాదులు సత్వంలో సత్వంలో తమస్సుకు సంబంధించినవారు ఇలా విభాగం చేసుకుంటూ పోతే తమస్సులో కొద్దిగా రజస్సు కొద్దిగా తమస్సు కలిసిన వారు భూత ప్రేత పిశాచారు ఇలా సృష్టిలోని పదార్థాలన్నింటినీ కూడా మనం విభాగం చేసుకుంటూ రావాలి ఒక జాతి సత్వంలో రజస్సులో తమస్సుకు సంబంధించింది అన్నాం అనుకోండి ఆ జాతిలో కొన్ని కోట్ల జీవులు స్థావరాలు జంగమాలు జల పదార్థాలు ఉండవచ్చు అన్ని అచ్చుకుద్దునట్టు ఒకే రకంగా ఉండవు వాటిలో మళ్ళీ సత్వరజ స్తమోగుణాలు పాలు మారిపోతూ ఉంటాయి ఈ విధంగా శుద్ధ సత్వ పదార్థంలో ప్రారంభమైన చిదాభాస స్ఫూర్తి దగ్గర నుంచి రాళ్ళు రప్పల దాకా వచ్చిన పదార్థాలన్నీ అవిద్యలో క్రమక్రమంగా వచ్చిన మార్పుల ఫలితాలి అని మనం మర్చిపోకూడదు నీటిలో ఓ సుడిగుండంలాగా వచ్చింది దాంతో పక్కనున్న నీరంతా అలలు అలలుగా మారింది అలల మీద బుడగలు వచ్చాయి బుడగలలోంచి నురుగులు వచ్చాయి అవన్నీ వేటికి విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ పరిశీలించి చూస్తే ప్రతీ చోట ఉన్నది నీరే అలాగే అవిద్యలోనూ శిధాభాస స్ఫూర్తిలోనూ త్రిగుణాల్లోనూ వాటిలోంచి పుట్టిన పదార్థాల్లోనూ అన్నిటిలోనూ నిజంగా ఉన్నది శుద్ధ సత్ పదార్థమే ఈ దృష్టితో చూసినప్పుడు త్రిమూర్తులు కూడా అవిద్యలో భాగమే అవుతారు ఆ దృష్టితోనే నేను ఇందాక అవిద్యా పరంపరలో త్రిమూర్తులను కూడా చెప్పాను శ్రీరాముడు అన్నాడు అప్పుడు గురుదేవా ఈ అవిద్యకు కారణం ఏమిటి అంటే వశిష్ఠుడు సమాధానం చెప్పాడు కార్యకారణాలనే భావన ప్రపంచాన్ని బట్టి కలుగుతుంది ఈ ప్రపంచంలో కార్యంగా కనిపించిన రాళ్ళు రప్పలు మొదలైన వాటికి భూమి మొదలైన భూతాలు కారణాలు అంటే అవిద్య ఒకచోట కార్యరూపంగా ఉంటుంది అదే అవిద్య మరొక చోట కారణరూపంగా ఉంటుంది మనం చెప్పుకున్న ఉదాహరణలో రాయి కార్యావిద్య భూమి కారణావిద్య భూమికి కారణం జలం కనుక ఇప్పుడు భూమి కార్యవిద్య జలం కారణావిద్య ఇలా వెనక్కి వెనక్కి పోతే మనం చిదాభాస స్ఫూర్తి దాకా పోతాం ప్రళయకాలం వచ్చేసరికి కార్యారూపా విద్యలన్నీ కరిగిపోయి కారణరూపమైన అవిద్య మాత్రమే మిగిలి ఉంటుంది అంతకంటే వెనక్కిపోదామంటే కుదరదు మళ్ళీ సృష్టి వస్తుంది అప్పుడు ఆ కారణరూపమైన అవిద్యయే కార్య అవిద్యగా మారిపోతుంది ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది అంటే అప్పుడు శ్రీరాముడు అడిగాడు మరి కారణావిద్య కంటే వెనక్కి వెళ్ళి చూడాలంటే ఎలా అంటే వశిష్ఠుడు అంటున్నాడు దానికి విద్య కావాలి విద్య అంటే సత్యమైన జ్ఞానం దానివల్ల చిరాభాస స్ఫూర్తికి హేతువైన భ్రాంతి నశిస్తుంది అది నశిస్తే శుద్ధ సన్మాత్ర పరబ్రహ్మ మాత్రమే మిగులుతుంది అంటే శ్రీరాముడు అంటున్నాడు అదేలా శుద్ధ సన్మాత్ర బ్రహ్మతో పాటు పక్కన విద్య కూడా మిగలాలి అంటే వశిష్ఠుడు అన్నాడు అక్కడే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి విద్య కూడా అవిద్యలో భాగమే కనుక అది కూడా పోతుంది అంటే శ్రీరావుడు అన్నాడు మీ వాదన మరీ వింతగా ఉంది పరస్పర విరుద్ధ పదార్థాలను ఒకదానిలో ఒకటి భాగం అంటున్నాడు అవిద్యలో విద్య భాగం అయితే విద్య అవిద్యను ఎలా పోగొట్టగలదు అంటే వశిష్ఠుడు అన్నాడు సరే వినిది కట్టెకు నిప్పు కట్టె నిప్పు పరస్పర విరుద్ధ పదార్థాలే నిప్పు వల్ల కట్టె కాలిపోయింది కట్టె పూర్తిగా కాలిపోయిన తరువాత నిప్పు ఏమైపోయింది కనిపించకుండా పోయింది ఇంకో చెప్తాను చూడు వ్యాధి ఔషధం పరస్పర విరుద్ధ పదార్థాలు ఔషధం వల్ల వ్యాధి నశిస్తుంది వ్యాధి పూర్తిగా నశించిన తర్వాత ఔషధం ఏమవుతుంది అక్కర్లేందే వెనక్కిపోతుంది ఆ వ్యక్తి వరకు దానిలోని ఔషధత్వమే పోయిందని చెప్పవచ్చు అలాగే విద్యా అనేది ప్రవేశించి అవిద్యను క్రమక్రమంగా కాల్చివేస్తూ చివరికి తనే అడగారిపోతుంది ఎందుకంటే హత్య చేయబడడానికి తగిన మనుష్యులు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఒకడు హంతకుడు కాగలుగుతాడు చుట్టుపక్కల ఎవరూ లేకపోతే వీడికి హంతకుడు అనే పేరు ఎలా కలుగుతుంది అవిద్యను నశింపజేసేది విద్య అని నిర్వచనం కనుక అవిద్య పూర్తిగా నశించిపోయిన తరువాత ఏది మిగిలి ఉంటుందో దానిని విద్య అనడానికి వీలు లేదు విద్య అనే పేరు అవిద్యతో పాటే నశించిపోతుంది అంటే శ్రీరాముడు అడుగుతున్నాడు మరి ఏం మిగిలి అంటే వశిష్ఠుడు అన్నాడు కుండ అనే పేరు పోతే మట్టి మిగిలి ఉంటుంది సుడిగుండం అనే పేరు పోతే నీరు మిగిలి ఉంటుంది ఘటాకాశం అనే పేరు పోతే ఆకాశం మిగిలి ఉంటుంది ఎప్పుడైనా సరే పేరుపోతే అంతకుముందు ఏది ఉందో అదే మిగిలి ఉంటుంది అది ఒక్కటే మిగిలి ఉంటుంది విద్య అనే పేరు అవిద్య అనే పేరు రెండూ పోతే ఏమి మిగిలి ఉంటుందో నువే ఆలోచించు అంటే శ్రీరాముడు అన్నాడు శుద్ధ సన్మాత్ర పరబ్రహ్మ మిగిలి ఉంటుందా అంటే వశిష్ఠుడన్నాడు అది అవును అది ఒక్కటే మిగిలి ఉంటుంది అంటే శ్రీరాముడు అన్నాడు ఆ దశలో సన్మాత్రము ఒక్కటే మిగిలి ఉంటుంది అనడాన్ని బట్టి సృష్టి దశలో మాత్రం సత్పదార్థము దాని పక్కన అవిద్యా పదార్థము సత్యంగా ఉన్నాయని మీరు అంగీకరించినట్లనా అంటే వశిష్ఠుడు అన్నాడు మర్రి గింజలోంచి మర్రి చెట్టు వచ్చింది అని గమనించాం ఇప్పుడు విచారణ ప్రారంభించాం ఈ మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాం చర్చించి చర్చించి ఈ చెట్టు ఆ గింజలో అవ్యక్త రూపంగా మొదట్లోనే ఉంది అని తేల్చాం ఇలా అన్నాం కాబట్టి అంత చెట్టు నిజంగానే మరుగు జైపోయి ఆ గింజలో కూర్చుందని అర్థమా కానీ కాదు కమ్మలుగా రెమ్మలుగా ఆకులుగా కాయలుగా రకరకాలుగా నామరూప విభేదాలను పొందడానికి తగిన సామర్థ్యం ఆ గింజలో దాగి ఉందని మాత్రమే మన అలాగే సృష్టి దశలో ప్రకృతిగా అవిద్యగా నామరూపాలుగా ఏది కనిపిస్తోందో అది నిజంగా సత్య పదార్థమే అయితే అది సృష్టికి పూర్వం లేనిదైపోవడానికి వీలు లేదు అది అప్పుడు ఇప్పుడు కూడా లేనిది కనుకనే ఇప్పుడు ఉన్నట్లు కనిపిస్తున్నా అప్పుడు లేనిదిగా గుర్తించబడుతో దానిని బట్టి అది కనిపించే సమయంలో కూడా లేనిదే అని గుర్తించడం మనం నేర్చుకోవాలి అవిద్యేత్యుచ్యతే లోకే చిమలమాశ్రిత చేతీతాత్మతే సర్వోపాధి వివర్జిత నిర్వాణ ప్రకరణం పూర్వార్థం పదవసర్గ ఐదవ శ్లోకం రామ చెప్పాను కదా పరిశుద్ధ పదార్థం పేరు చిత్ దాని మీద ఆరోపితమైన భూత భౌతిక రూప విశేషాలుగా కనిపిస్తున్న పదార్థాల పేరు చైత్యం చైత్యం కాదు చిత్తూ చైత్యము కలిసి ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయనుకో అప్పుడు నిజంగా ఉన్న పదార్థం ఏది చిత్తే లేకపోయినా ఉన్నట్లే కనిపిస్తోంది కనుక చేత్యానికి మరో పేరు మలం చేత్యమనే మలంలో కలిసి ఉన్నప్పుడు చిత్తునే అవిద్య అని పిలుస్తున్నావు ఆ మలం తొలగిపోయి నానా రకాల రూపాలు అంటే ఉపాధులు లేనివనే గుర్తింపు కలిగిందనుకో అప్పుడు నువ్వేమంటావు చిత్తు చైత్యాన్ని దాటిపోయింది అంటావు ఇక్కడ దాటిపోవడము అంటే ఏమిటి నిజంగా ఉన్న రెండవ వస్తువు లేదు ఆ రెండవ వస్తువు కొంతకాలం ఉన్నట్లు కనిపించింది దానికి కారణం ఏమిటంటే అవిద్యకు కార్యాలైన మనసు బుద్ధి ఇంద్రియాలు చిత్తును చుట్టేశాయి సాలిడు పొట్టలోంచి బయటకు వచ్చిన దారాలు సాలీడునే చుట్టేసినట్టుగా అవి చిత్తును చుట్టేశాయి తర్వాత కొంతకాలానికి ఆ దారాలు హరించుకుపోయాయి అంతేకాని చెత్తు ప్రత్యేకంగా ఎగిరి దేనిని దాటలేదు అయినా సరే అవిద్య పోతే చిత్తు చైత్యాన్ని దాటి శుద్ధ చిత్తుగా మిగులుతుంది అని మనం అంటున్నాం దీనికి కారణం జీవులు యొక్క చిత్తంలో వివేకం లేకపోవడమే దీనివల్లే వారు చిత్తును చైత్యాన్ని విడదీసి చూసుకోలేకపోతున్నారు దానివల్లే సృష్టి దశలో సత్పదార్థము అవిద్యా పదార్థము రెండూ నిజంగానే ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ నిండు చైతన్యం మానవ జీవుల పరిస్తి ఇలా ఉంటే ఇక పశువుల స్థితి అంతకంటే మూఢంగా ఉంటే స్థావర జీవుల స్థితి ఎలా ఉంటుంది వాటి చిత్తపరిస్థితి ఏమిటి వాటికి గతి ఏమిటి దానికి వశిష్ఠుడు ఇలా సమాధానం చెప్పాడు రామ విషయం అర్థం కావడం కోసం మానవ జీవులను చెట్టు చేమల వంటి స్థావర జీవులను పోల్చి చూద్దాం మానవుల సుషుప్త చిత్తస్థితి బండరాయి వంటిది మెలకువ స్థితి నీటి వంటిది అనుకుంటే వృక్షాదుల చెత్తతి ఈ రెంటికి మధ్యలో ఉంటుంది అటు రాయి కాదు ఇటు నీరు కాదు మించు మించుమించు ఊబిలాంటిది అనుకోవచ్చు దాంట్లో పూర్వాపర విమర్శకు సవకాశం లేదు కర్మేంద్రియాలకు సమగ్రమైన స్థానం లేదు మనస్సు యొక్క ప్రసారం కూడా అంతంత మాత్రమే చైతన్యం కేవలం సత్తామాత్రంగా ఉంటుంది అందుచేత వాటికి ముక్తి లభించే ప్రసక్తే లేదు అంటే శ్రీరాముడు అన్నాడు అదేవుడు గురుదేవ ఇంద్రియ వ్యాపారాలు లేకనే మనస్సంచారం కూడా నవ్వమాత్రమే అయితే ఆ జీవుల పరిస్థితి మానవులలో యోగులు ఉంటది కదా అంతే అంతేకాక వాటికి తప్పుడు పనులు కాని తప్పుడు ఆలోచనలు కానీ లేవు కనుక పాపపు ప్రసక్తి లేనేలేదు కదా కనుక అవి ముక్తికి బాగా దగ్గరగా ఉన్నాయని చెప్పాలి మరి మీరు ఇలా అంటున్నారేమిటి అంటే వశిష్ఠుడన్నాడు రామా ముక్తికి కొంచెం దగ్గర కొంచెం దూరం ఇలాంటి తో సంబంధం లేదు ముక్తి బంధము రెండే మిట్లు బంధం కర్పూరంలాగా హరించుకుపోతే అప్పుడు ముక్తి కర్పూరం ముద్ద చాలా వరకు హరించుకుపోయిందండి చివరికి చిన్న పలుకు మాత్రం రవ్వలాగా మిగిలిపోయింది అది మాత్రం ఇంకా హరించదు అంటే ఇక ముక్తికి దానికి దూరమే స్థావర జీవులలో మిగిలిపోయిన అవిద్యాశేషం హరించుకుపోయే అవకాశం ఏ రకంగానూ లేదు అది హరించాలంటే మనసు కదలాలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కదలాలి శ్రవణ మనన నిధి ధ్యాసలు జరగాలి వాటి వల్ల వాసనాక్షయం జరగాలి వాసనాక్షయం అంటే ఏమిటి దృశ్య ప్రపంచం అసత్యం అని వదిలిపెట్టడమే వాసనాక్షయం అసలు తెలివే లేకపోతే నాకు వాసన అంటే ఏమిటో తెలియదంటే అది వాసనాక్షేమం ఎలా అవుతుంది కనుక ఆ స్థితి వల్ల ముక్తి వచ్చే ప్రసక్తి లేదు ఇక జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రసారాలు లేవు కనుక పాపస్పర్శ లేదు కదా అంటున్నావు ప్రస్తుతం పాపస్పర్శ లేదు మరి పూర్వం సంపాదించుకున్న పాపపుణ్య సంస్కారాల మాట ఏమిటి అవి స్థావరజీవి చిత్తంలో దాగి ఉండనే ఉన్నాయి హిమాలయాల్లో చలికాలంలో రకరకాల విత్తనాలు మంచురాళ్ల కింద పేరుకుపోయి ఉంటాయి అవి ఉన్నట్టే కనిపించవు కాని వేసవ ఎండకు మంచు కరిగిపోతే అవి మళ్ళీ మొలకత్తనే తుతాయి స్థావరజీవుల మనస్సులో దాగి ఉన్న సంస్కార బీజాల పరిస్థితి కూడా ఇదే కనుక ఇప్పుడు పాపస్పర్శ లేనంత మాత్రాన ముక్తి విషయంలో వాటికొచ్చిన ప్రత్యేక ప్రయోజనం ఏది లేదు పాపపుణ్యాల రెండింటికి అవకాశం ఉన్న మానవ జీవులలో కూడా అందులోను పాపాలను పరిహరించి పుణ్యాలను మాత్రమే ఆచరించాలని కృషి చేసే సాధకులలో కూడా అందులోను ఆత్మవిద్యాబోధన ఉంది కొంత పట్టును సాధించిన వారిలో కూడా మళ్ళీ మళ్ళీ భావన చేస్తూ అనేకసార్లు అభ్యాసం చేయకపోతే ఆత్మభావన సుస్థిరం కాజాలదు అందుకే నీకు చెప్పిన విషయాలనే మళ్ళీ చెప్తున్నా ఎట్టి పరిశుద్ధ ఆత్మభావన నిజంగా సుస్థిరమైతే అలాంటి జీవి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో ఎన్ని పనులు చేసినా వాడికి ఏ రకమైన సంబంధము ఉండదు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు కొన్నిసార్లు గర్భవాసాది క్లేశాలు కూడా అనుభవించాడు అయినా సరే ఆయనకు బంధం కానీ సుఖదుఖాల స్పర్శ కానీ ఉందే అవి అంటావు అలాగే అర్ధనారీశ్వరుడై శృంగారమూర్తిగా ఉండే శివుడు అంతే విరాగి నిత్యవేద పాఠకుడుగా ఉండే బ్రహ్మ అంతే బృహస్పతి శుక్రుడు నారదుడు సుకుడు మొదలైన జీవన్ముక్తులు అందరూ అంతే వారి యొక్క ఆత్మతత్వ నిశ్చయానికి చలనం లేదు అలాంటి నిశ్చయమే నీకు కలుగక అంటే అప్పుడు శ్రీరావుడు అన్నాడు గురుదేవ ఆ మహానుభావులు అందరికీ అలాంటి దుఃఖాతీత స్థితి ఏ నిశ్చయం వల్ల లభించిందో దాన్ని మరొక్కసారి చెప్పండి అన్నాడు అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా ఈ విషయాన్ని పూర్వం ఉపశమ ప్రకరణలో సిద్ధగేల సందర్భంలోనూ మళ్ళీ ఉద్దాలక సంవర్త వేతహ మరణ ప్రక్రియలను వర్ణించే సందర్భంలోనూ వివిధ రీతులుగా నీకు ఉపదేశించి ఉన్నాను సారాంశమైన విషయం ఏమిటంటే సామాన్య మానవులకు సర్వము బ్రహ్మమే అనే భావన కలుగకపోవడానికి ప్రధాన కారణాలు మొదటి కారణం వైరాగ్యం లేకపోవడం రెండవ కారణం ఈ దేహం నేను కాదు అనే నిశ్చయం లేకపోవడం ఈ రెండు కారణాలను గుర్తించిన సాధకుడు మొదట ఈ ప్రపంచమంతా ముత్యపు చెప్ప మీద కనిపించే వెండి ముద్ద వంటిదని మళ్లీ మళ్లీ భావన చెయ్యాలి దానివల్ల వైరాగ్యం కలుగుతుంది అది ముదిరిన ఈ దేహం నేను కాదనే తెలివి పెరుగుతుంది ఆ తెలివి పెరుగుతున్న కొద్దీ చైతన్యం అంటే ఏమిటి ఉపాధి అంటే ఏమిటి సాక్షి అంటే ఏమిటి మొదలైన సూక్ష్మ విషయాల మీద అవగాహన పెరుగుతుంది ఉదాహరణకి నేల మీద మనిషి ఉన్నాడు ఆకాశంలో సూర్యుడున్నాడు కర్ణు సూర్యుడిని చూస్తుంది ఎలా చూస్తుంది ఈ వ్యక్తిలో ఉపహితమై అంటే కుండలో ఆకాశంలాగా అంతర్గతమై పరిమితమై ఉన్న చైతన్యం అతని నేత్రం ద్వారా బయటకు ప్రసరించి సూర్యుడి దాకా ప్రవహించి సూర్యుణ్ణి ఆవరిస్తే అప్పుడు ఆ వ్యక్తి నేను సూర్యుడిని చూస్తున్నాను అనే అనుభూతిని పొందుతున్నాడు ఈ విషయాల్ని ముముక్షు వ్యవహార పెరకడంలో ఇంద్రియం ద్వారా జ్ఞానం కలిగే విధానం అనే శీర్షిక మనం చెప్పుకొని ఉన్నాం అదే విషయం మళ్ళీ వస్తుందనమాట ఇంకో రకంగా వశిష్ఠుడు అంటున్నాడు ముందు ఇక్కడ భూమి మీద ఆ చైతన్యానికి ఉపాధి కన్ను పైన ఆకాశంలో దానికి ఉపాధి సూర్యుడు మధ్యలో ఉపాధి ఎవరు ఎవరూ లేరు కనుక అక్కడ చైతన్యం నిరుపాధికం అని చెప్పక తప్పదు ఈ విషయం అర్థమైతే చైతన్యం సోపాధికంగా కనిపిస్తున్న సమయంలో కూడా అది నిజానికి నిరుపాధికమేనని ఆ నిరుపాధిక చైతన్యం నేనేనని ఒక నిశ్చయం పెరుగుతుంది ఇది పెరిగిన కొద్దీ తత్వమసి అది మొదలైన మహావాక్యాలలో అది అంటే ఏమిటి నువ్వు అంటే ఏమిటి ఈ రెండిటికీ ఏకత్వం ఎలా సంభవిస్తుంది అనే విషయాల మీద పరిశోధన ప్రబలమవుతుంది దీనినే తత్వం పదార్థశోధన అంటారు ఈ శోధన ఉత్తమ స్థాయికి చేరినందువల్లే పూర్వం జనకాదులు జీవన్ముక్తులు అయ్యారు దేహంతో సహా ఈ ప్రపంచమంతా ఆభాసరూపంగా కనిపిస్తోందే తప్ప ఇది సత్యవస్తువు కాదని నిరుపాధిక చైతన్యమేనని అనుభవపూర్వక నిశ్చయం కలవాడే జీవన్ముక్తుడు ఇక్కడ చూడండి విషయం ఏమిటంటే వసిష్ఠ మహర్షి ఈ విషయాలను వివరించడానికి రెండు సర్గాలు తీసుకున్నాడు పదమూడవ సర్గ శ్రీరాముడు ప్రశ్నతూ ప్రారంభమవుతుంది వశిష్ఠుణ్ణి శ్రీరాముడు ప్రశ్నిస్తున్నాడు గురుదేవా మీరు ఉపశమ ప్రకరణంలో ఇలాంటి సుస్థిర నిశ్చయం కలగడానికి వాసనాక్షయము చిత్తోపశాంతి కలగాలని చెబుతూ దానికి రెండు ఉపాయాలు చెప్పారు మీరన్నారు చిత్తనాశ యోగో జ్ఞానంచారు ఉపశమ ప్రకరణం డెబ్భై ఎనిమిదవ సరిగ్గా ఎనిమిదవ శ్లోకం ఇది యోగ జ్ఞానాలే ఆ ఉపాయాలు అన్నారు వీటిలో జ్ఞాన ఉత్తమాధికారులకు యోగం మధ్యమాధికారులకు ఉపాయం అన్నారు నాకైతే జ్ఞాన విధానంలోనే ఉపాసనాక్షయం లభించి జీవన్ముక్తి పదవిలో విశ్రాంతిగా ఉన్నాను మరి ప్రాణస్పంద నిరోధ రూపమైన యోగ విధానంలో ఇలాంటి అనుభూతి ఎలా లభిస్తుందో కొంచెం వివరించండి అంతేకాక ఈ దేని దేనివల్ల కలిగే ఫలితం శాశ్వతంగా నిలబడి ఉంటుందో కూడా చెప్పండి అన్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఒక విషయం ఉంది ఉపశమ ప్రకరణంలో తొంభై రెండవ వశిష్ఠ మహర్షి జ్ఞానము యోగము అనే రెండు కూడా చిత్త నిర్మూలనకు మార్గాలే అనే విషయం తేల్చి చెప్పాడు అక్కడ అన్నాడు వాసనాపరిగా ప్రాణస్పంద నిరోధేసి అది ఉపశమ ప్రకరణం తొంభై రెండవ సరిగ్గా ఇరవై ఆరవ శ్లోకం రామ చిత్తం అనేది చిత్తం కాకుండా పోవాలంటే రెండు ఉపాయాలున్నాయి వాసన త్యాగము ప్రాణస్పంద నిరోధము అని ఆయన అక్కడి వివరించడమే కాక యథేచ్ఛసి తథాత్ కురు ఏది కావాలంటే దానిని ఆచరించు అని కూడా చెప్పాడు రాముడికి ఇప్పుడు వాసనాసం పరిత్యాగ మార్గం ద్వారా జీవన్ముక్త స్థుతి అనుభవంలోకి వచ్చింది అయినా సరే మళ్ళీ ఉపదేశం నిలమంటున్నాడు వశిష్ఠ మహర్షి కనుకనే జ్ఞానమార్గ యోగ మార్గాల వల్ల లభించిన జీవన్ముక్తి స్థితులలో ఏది సుస్థిరంగా ఉంటుంది అని శ్రీరాముడికి డౌట్ వచ్చింది అందుకని శ్రీరాముడు ఆ ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ వశిష్ఠుడు అన్నాడు రామ నిజానికి ఈ రెండు మార్గాలకు కూడా యోగం అనే పేరుంది జీవాత్మ పరమాత్మలను ఏకం చేసే లక్షణం ఈ రెండు మార్గాలలోనూ ఉంది కనుక రెండింటినీ యోగం అని పిలవచ్చు అయినా సరే ప్రాణనిరోధాది రూపమైన మార్గానికి యోగం అనే పేరు ఎక్కువగా రూఢిలో ఉంది అందుచేతనే ఒకదానికి జ్ఞానమార్గమని ఇంకొకదానికి యోగ మార్గమని పేర్లు పెట్టారు ఈ రెండింటిలో ఏది గొప్పది అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అలాంటి తేడా ఎంత మాత్రమూ లేదు కానీ కొందరికి యోగ మార్గమే సాధ్యం మరికొందరికి జ్ఞానమార్గమే సాధ్యం నా మటుకు నాకు జ్ఞానమార్గమే సులభంగా ఉంటుంది తన మనస్సులో ఉన్న రుచి భేదాన్ని బట్టి కాక నిష్పక్షపాతంగా తర్కబద్ధంగా విశ్లేషణ చేస్తు ఆ విశ్లేషణ ఫలితాలకు కట్టుబడి ఉండగల మానసిక స్వభావం కలబడికి జ్ఞానమార్గమే సులభం ఈ మార్గంలో బాహ్య నియమాల బెడత కూడా తక్కువ ఇలా తర్కానికి పూర్తిగా కట్టుబడి ఉండడం కొందరికి సులభ కాదు అలాంటి వాళ్లకు యోగ మార్గమే సులభం దీనిలో నియమాలు కొంచెం ఎక్కువ దీనిని దీర్ఘకాలం పాటు నిరంతరాభ్యాసంగా సాగించాలి ఆ దృష్టితో చూస్తే ఇది కొంచెం కష్టతరమైన మార్గమే అని చెప్పాలి కాని ఇలా అన్నాం కదా అని ఈ దేహం నేను కాదనే తార్కిక నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా అంతర్గతంగా ఐక్య సుఖాల కోసం ఆరాటపడుతూ పైకి మాత్రం నాది జ్ఞానమార్గమేనని ఆర్భాటం చేసేవారికి అణువంతా కూడా ప్రయోజనం ఉండదు అటువంటి వారు యోగ మార్గాన్ని అనుసరించినట్లయితే అంతర్గతంగా ఉండే ఆశాలేశాలు కూడా అడుగంటి దీర్ఘకాలాభ్యాసం మీద ఆత్మసమాధిని అందుకోగలుగుతారు అంటే ఆనెస్ట్గా సెల్ఫ్ అవాల్యుయేషన్ చూసుకోవడం ఇంపార్టెంట్ నీకు ఇంతవరకు ఎక్కువగా జ్ఞానమార్గ సాధకుల కథలే చెప్పాను ఉద్ధాలకుడు వేతహవ్యుడు మొదలైన వారి కథలలో యోగ మార్గ ప్రసక్తి కూడా కొంత గాధి చరిత్రలో మధ్యమాధికారి అయిన జిజ్ఞాసువునకు నిష్కామమైన తపస్సు ఎంత ముఖ్యమో చెప్పాను ప్రహ్లాద ప్రసక్తిలో భక్తి ప్రాధాన్యాన్ని కూడా వర్ణించాను అయినా ప్రధానంగా యోగ మార్గం ద్వారా పరమచరమ స్థితిని అలాంటి మహానుభావుణ్ణి ఒకడిని చూసి నేనే ఆశ్చర్యంలో మునిగిపోయాను ఆయనే భుసుండు కాకి ఆయన చరిత్ర సంగ్రహంగా చెబుతా విను అని వశిష్ట మహర్షి భుసుండోపాఖ్యానంలోకి ప్రవేశించాడు జయ గురుదత్త